శ్రీగురుస్త నమో హరి ఓ గణానాగపతి కవీనాశ్రవస్తమేష్టరాజానశ్రంగన్మోతి సాధనం శ్రీమహాగణాధిపతాశివసార మధ్యమాం పర్యంతం వందే గురుపరం పరా ఓ భద్రం కర్ణేయామదేవాద్రం పశ్యేమాక్షజత్రైరంగైసుమూేమద్వ్యదాయ స్వస్తిన ఇంగో వృద్ధ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తాక్ష్యోరిష్టమినో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి బీజాకూరాక్షో దృష్టాంత స సాధ్యసమో సి సాధ్యసమోహే సిద్ధ సాధ్యు అవునా అది లంచాలి అది వచ్చిన తర్వాత చేస్తాం ఓకే ఇవాళ డిజపాయింట్ అంటే ఓకే అదే నేస్తే జాతర ఇప్పుడు రేపా ప్రయాణం రేపా ప్రయాణం జాతర ఉందా ఎక్కడ రిజర్వ్ చేసుకున్నావా దోస్తు కూడా వస్తున్నాడా జన్మ కర్మ జన్మను బట్టి కర్మ కర్మను బట్టి జన్మ అని దానికి అది వైరుధ్యం వచ్చేసింది కదండి ఏది కారణము ఏది కార్యము అనే వ్యవస్థ లేకుండా కదా కర్మని బట్టి వచ్చిన జన్మ మళ్ళీ కర్మకి హేతువైతే పుత్రాజన్మ పితుల్యత అనే దోషం వచ్చింది రెండు అనాథంటే విషాణవత్ అసంబంధ ఇది అనాథే అది అనాథే అంటే రెండు కొమ్ములు వాటి మధ్యన అసంబంధం ఉంటుంది సంబంధమే ఉండదు ఇంకా ఇప్పుడు దేహము జన్మ రెండు అనాథయినప్పుడు జన్మకి కర్మకి మధ్యన ఏ రకమైన కార్యకారణ భావమో ఉండడానికి వీలుండదు ఎందుకంటే రెండు బిగినింగ్లెస్సే అయితే ఇంకా వాటి మధ్యన సంబంధం ఎక్కడ ఉంటుంది అంటే ఒకటి ఉండి ఆ ఒకదాని నుంచి బిగిన్ అయితే అప్పుడు సంబంధం తప్ప బౌత్ ఆర్ బిగినింగ్ లెస్ సో యూ కెనాట్ హ్యావ్ సంబంధ విషాణవత అసంబంధ నువ్వు సైక్లిక్గా చెప్తారన్నట్లయితే వైరుధ్యం వచ్చిపోతుంది ఎన్ని దోషాలతో కూడి ఉన్నది కనుక అది పోసనదు. సో మూడు దోషాలు అశక్తి అపరిజ్ఞానం క్రమకోప అంటే దానికి పూర్వపక్షం అంటాడు బీజాంకుర దృష్టాంతం ఉంది కదా బీజాంకుర దృష్టాంతంలో మరి ఈ దోషాలు నువ్వు ఎలా సరిపెట్టుకుంటావో సరిపెట్టుకో బిజాంకురాల్లో ఎలాగైతే వ్యవస్థ ఉందో అదే వ్యవస్థ జన్మ కర్మలకు కూడా బీజాంకురాల్లో కూడా వ్యవస్థ లేదు అక్కడ కూడా లేదు బీజం నుంచి అంకురం అంకురం నుంచి బీజం బీజం నుంచి అలాగేమీ లేదు కాబట్టి ఆ దృష్టాంతమే సెటిల్ చేసుకోవాలి నువ్వు నువ్వు ముందు సెటిల్ చేయం సెటిల్ చేస్తే అది సిద్ధమవుతుంది సిద్ధమైతే సాధ్యాన్ని సిద్ధింపజేయటానికి ఉపయోగపడుతుంది అదే సిద్ధం కాకుండా చోర్క గవాహీ చోరని ఒక చోరుడికి సాక్ష్యం ఇంకో చోరుడు పనికిరాడు అలాగా ఒక సాధ్యానికి ఇంకొక సాధ్యం సాక్ష్యం పనికిరాదు సాధ్యానికి సిద్ధమే సాక్ష్యంగా పనికి అని ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము అంటే పోనీ బీజాంకురములు ఎందు కార్యకారణ భాగం లేకున్నా వాటి కార్యకారణ భావం అని కూడా అనాదిత్వం కుదరదండి బీజాంకురాలలో అనాదిత్వం కుదరదు అది ఎలా ఆ మైండ్ ఎలా పనిచేస్తుందంటే అనాది అనగానే వీడు ఆలోచించడం మానేస్తుంది తనకే ఊపేస్తుంది అనాది అనగానే అలాగే ఇప్పుడు ఇది మనిషి మనస్సు అలా ఇప్పుడు రోడ్డుకు అడ్డంగా మధ్యలో స్ట్రక్చర్ ఉందనుకోండి ఈ స్ట్రక్చర్ ఇది రోడ్డుకు అడ్డంగా ఉంది కదా అది ఎటు కాకుండా ఉంది దాన్ని తీసి పక్కన పెట్టాలి అన్నట్లయితే అది దేవుడికి సంబంధించింది రెలిజియన్కి సంబంధించింది అంటే ఇంకా ఆలోచన మానేస్తారు ఇంకేం చేయరు దాని గురించి అలా అవుతుంది రిలిజియన్ అయితే ఎందుకు మూవ్ చేయకూడదు అని ఎవడో ఒకటి ప్రశ్న వేయాలి అప్పుడు దానికి పరిష్కారం ఇస్తుంది రెలిజియస్ స్ట్రక్చర్ అయినా కూడా మూవ్ చేయొచ్చు తప్పే ఉంది దాంట్లో దానికి ఏదో ఉపాయం చూసుకోవాలి అంటే పరిష్కారం లభిస్తుంది వీలు జిఎస్ దెన్ ఫోర్ వీసున్నాడు పూ అనేసిస్తే పరిష్కారం ఉండదు సో ఏమో దృష్టాంతం సరిగ్గా ఉందో లేదో మొత్తానికి బీజాంకురము అనగానే ఇంకా అవి అయిపోయిందండి కలక ఓపేసం సరే ఇంకా దాని గురించి మాట్లాడింది అనాథంటే ఏమిటి అసలు నీకేమర్థమైంది అనాథంటే అనాథంటే ఏమనర్థం అవుతుంది ఆది అంటే అర్థమైంది అలాగైతే ఏమవుతుంది కాబట్టి మనిషి ఆలోచించడం మనస్తారు ఎనాస్థీ ఎనాస్థిషియా అంటారు ఎనాస్థిటైజ్ అయిపోతుంది బుద్ధి ఎనాస్థిటైజ్ అయిపోతుంది సో నేను పుట్టాను ఎందుకు పుట్టాను ఎప్పుడు పుట్టాను అని అంత సూక్ష్మంగా ఆలోచించటానికంటే కర్మను పెట్టి పుట్టాను అనేసుకుంటే వెళ్ళిపోయాను అందరూ అలాగే అనుకుంటున్నారు కూడా కాబట్టి మనం కూడా అదే అనుకుంటే సర్పం అందరూ అజ్ఞానులుగా ఉంటారు ఆత్మస్వరూపం జరగకుండా మనం అలాగే ఉంటాం సో కాబట్టి ఆ బీజాంకుర దృష్టాంతాన్ని ఎలాగ అంగీకరించడం కొని బీజము అనాది కాకపో బీజము కానీ అంకురము కానీ అనాది అని మనం నిరూపించలేము బీజాంకుర సంతానము అనాది అంటే పరంపర అనాది అని ఈ అనాది పరంపర ఇది ఒకటి ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోరా అంటే పరంపర అంటాడు సత్ సత్యం పరంపరలో ఎందుకు వస్తుంది సత్యానికి పరంపరకి అసలే సంబంధం లేదని నా అభిప్రాయం కాదు సత్యము పరంపరగా పరంపరలో భాగంగా ఉంటుందా లేక కాలానికి అతీతంగా ఉంటుందా అలా అతీతంగా ఉంటుంది పరంపరలో వచ్చేటువంటి కొన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఆ సత్యాన్ని ఆవిష్కరించుకోవడంలో సహకరిస్తాయి దాంట్లో సందేహం ఏం లేదు కానీ సత్యము పరంపరలో అంతర్గతమయ్యేందుకుంటుంది పరంపర అంటే కాలప్రవాహం కాలప్రవాహంలో ఉండేది అదే అది నిత్యం అది అనిత్యము కాబట్టి అసత్యము అవుతుంది కాబట్టి ఎప్పటికీ ఇప్పుడు పాఠం చెప్పాలనుకోండి వేదాంత పాఠం చెప్పాలి వేదాంత పాఠం చెప్పాలంటే ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాలి ఆత్మస్వరూపాన్ని చెప్పన చెప్పడం ఏమంటాడంటే ఇప్పుడు మీరందరూ నా శిష్యులు ఓకే మరి నేనెవరు నేను పరంపర నుంచి వచ్చాను ఏమిటి ఆ పరంపర గౌడపదం మహాంతం తిష్యం గోవింద భగవత్పాదం తత్శిష్యం శంకరం తచ్చిష్యం తత్శిష్యం అనేది ఒకటి చెప్తాడు లిస్ట్ చెప్తాడు లిస్ట్ అంతా చెప్పి ఇది నా పరంపర ఓకే ఓకే దేనికి పరంపర ఆత్మస్వరూపాన్ని అదేమిటో చెప్పండి పరంపర అంతా చెప్పి కూర్చుంటే ఏమైనా ఆత్మస్వరూపానికి ఏమిటో అదేమిటో చెప్పండి సో ఆ విధంగా పరంపర అనే దాన్ని ప్రమోట్ చేస్తే ఏమొచ్చిందండి పరంపరను మనం స్మరించుకుంటాం ఒక భక్తితోటి ఒక పద్ధతిగా స్మరిస్తాం దాన్ని ప్రమోట్ చేయటం వల్ల ఉపయోగం వస్తుంది సత్యాన్ని చెప్పాలి కానీ దాన్ని పరంపరని ప్రమోట్ చేస్తే మీకేమిటి లాభం అంటే ఏమవుతుంది సత్యం విషయంలో తనకు పూర్తి ఫోకస్ ఉండదు విద్యార్థులకి పూర్తి ఫోకస్ ఉండదు కాబట్టి ఈ ఫోకస్ని ఆ బాహ్య విషయములపై అంటే సత్యమున సత్యములో అంతర్గతం కాకుండా సత్యం చుట్టుముట్టూ ఉండే విషయాల మీద మనసు పెడుతూ సో వెరీ వెరీ పిక్వేర్థం చాలా సూక్ష్మమైనది కూడా స్థూలంగా ఆలోచించేవాడు పట్టుకూడదు సూక్ష్మంగా ఉంది తర్వాత దాని చుట్టూ సెంటిమెంట్ సెంటిమెంట్ పెట్టి సెంటిమెంట్తో దెబ్బతీస్తాడు అయితే నువ్వు పరంపరలో ఉన్నావా లేదా అని అడుగుతాడు నాలాండి మూర్ఖవడానికి ఎలా చెప్పాడు అనుకోండి నాలాంటి పిచ్చి కూడా ఎలా చెప్పాడు నువ్వు పరంపరలో ఉన్నావా లేదని అడుగుతాడు అంటే సెంటిమెంట్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తాడు హిటింగ్ అండర్ ది బెల్ట్ అంటారు తత్వాన్ని గురించి మాట్లాడే సెంటిమెంట్ గురించి బెల్ట్ కొట్టే దెబ్బతే కొట్టే ప్రయత్నం చేస్తాం అద్వైత ఆత్మ అనేది పరంపరాగతమా కాలాతీతమా అనేది చూసుకోవాలి కదా కాబట్టి ఈ ఈ బీజాంకుర సంతానము అనాది అని పెడతాడు అంటే శంకరులు అంటున్నారు బీజాంకర సంతానం ఏమిటి అసలు అది అక్కడ ఆ వాక్యం దగ్గర ఉన్నాం మనం బీజము ఉన్నది అంకురం ఉన్నది ఇప్పుడు మేము మనం ఎదుర్కొండగా బీజం ఉన్నది దీన్ని నీళ్లలో వేసాము అది మొలిచింది అంకురము ఇప్పుడు ఈ బీజము ఈ అంకురము కాకుండా బీజాంకుర సంతానం అనేది ఏమిటి అది ఎలా ఉంటుంది దాని దాని రంగు రూపు రేఖ ఏమిటి దాని బరువు అంతా ఏది సంతానము యొక్క బరువు సంతానం అంటే పిల్ల పిచ్చు అలా అలా అనుకోవట్లేదు కదా కేవలము ఒక మానసిక భావన తప్ప దాంట్లో సంతానం ఉండదు ప్రవాహం అనేది ఏది ఉండదు ఆ పరంపర అనేది ఏది ఉండదు కేవలము మనస్సు ఏం చేస్తుందంటే గతానికి వర్తమానంతో ముడి పెట్టి గతము సత్యము వర్తమానము సత్యము ఈ రెండింటికీ పెట్టే ముడి సత్యము ఆ ముడి పేరే సంతానము వాస్తవంలో గతము సత్యం కాదు కాలాంతర్గతమై వర్తమానంలో ఉన్నది సత్యం కాదు ఈ రెండింటికీ పెట్టిన మూడే అడ్డగంటే సత్యం కాదు కాబట్టి ఈ సంతానం అనే దాని వయస్సెంత పొడవెంత వెడల్పెంత లోంత బరువెంత దాని స్వరూప స్వభావాలు ఏమిటి చెప్పేవిటో నువ్వు కాబట్టి ఈ ఈ రకంగా బీజాంకురన్యాయమే నిలబడదు పొసదు నహి బీజాంకుర వ్యతిరేక బీజాంకుర సంతతిర్నామ ఏకా అభ్యుపగమ్యతే హేతుఫల సంతతిరువా తదనాదిత్వవాదిభి హేతుఫలముల యొక్క సంతానము అనాది అని వాదించేవాళ్ళు హేతువు కంటే ఫలం కంటే లేదా బీజము కంటే అంకురం కంటే భిన్నంగా వాటికంటే విలక్షణమైన ఒకనొక సంతానము వస్తువుని నిరూపించుటలో వారు విఫలులైనారు तस्मा सूक्त हेतु फल से अना कथम तैरूपवण्यत काबी सूक्त आयु चाला बार गौड़ाचार्य तस्मांट अंदवल अंटे बीजा की अंकुरा बीजा का अंकुरा का బీజాంకుర సంతానానికి కానీ అనాదిత్వం అనేది సంభవము కాదు కాదు కనుక తస్మాత్ సూక్తం అబ ఎంత చక్కగా ఎంత చక్కగా చెప్పారండి ఆయన ఎవరు ఆచార్యులు ఎంత చక్కగా చెప్పారు ఏమన్నారు హేతో ఫలస్య అనాది కథంతై రూపవర్ణీయతే హేతుకి ఫలానికి అనాది ఒకటి పెట్టేవే నువ్వు ఈ అనాదిని నువ్వు ఎలాగ వర్ణిస్తావయా అని ఆయన అంతకు ముందు శ్లోకాల్లో ఆ వాక్యం పద్నాలుగో శ్లోకంలో ఉన్నారు హేతోరాది ఫలం ఏషాం ఆదిహేతుఫలస్య హేతో ఫలస్య నాది కథంతైరుపవవ్యతే కారణము అన్నా ఆది అన్నా ఒకటే పిల్లవాడికి ఆది ఎవరు తల్లి లేకపోతే తండ్రి కారణము అనమాట అది ఆది వాళ్ళు ఏమని చెప్తారు జన్మకి ఆదేమిటి కర్మ అది అంటే కారణం కర్మకి ఆదేమిటి జన్మ మీరు చెప్పిందో కొంచెం విదూరంగా ఉందే ఇలాగా వెనక్కి వెళ్తున్నాం వెనక్కి వెళ్ళి చెప్తున్నాం అలా ఎంతవరకు వెనక్కి వెళ్తారు అనాది అనాది ఏంటి ఏది అనాది జన్మ అనాది కర్మ అనాది మరి ఇప్పుడే కర్మకి జన్మ ఆది అని జన్మకి కర్మ ఆది అని చెప్పి దాంట్లో వైరుధ్యం ఉందిరా అని మేమంటే మాకేమో మళ్ళీ జన్మ అనాది కర్మ అనాది అని చెప్పి ఏమయ్యాయి ఓవైపున ఆదంటావు ఆదిని నువ్వు సిద్ధాంతీకరించే ప్రయత్నం చేస్తావు మళ్ళీ అదే నోటితోటి హేతువో అనాది ఫలమో అనాది హేతువ కథం ఉపవర్ణీయతే అది ఎలా మొదలుపెట్టావు అని గౌడపాదాచార్యులు వాళ్ళకి తన తిరిగిపోయేటువంటి ఒక సమస్యను ఒకదాన్ని సృష్టించారు కర్మ దేని నుంచి ఆరంభమైనది ఫలం నుండి కాదు జన్మ నుండి జన్మ అంటే దేహం జన్మదేని నుండి ఆరంభమైనది కర్మ నుండి కర్మకి జన్మకి మూలమేమిటి అవి అనాది అనాది అంటే ఏమిటి ఆరంభము కానివి మరి ఇప్పుడేగా నువ్వు ఆరంభమైనవేం చెప్తున్నావు ఆరంభమైనవి అని మొదలుపెట్టి మళ్ళీ ఆరంభము లేనివి అని సిద్ధాంతీకరించడం హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని గౌడ పదాచార్యులు ప్రశ్నించారు ఎంత బాగా ప్రశ్నించారు సూక్తం తథా అన్యదపీ అనుపపత్తే నచ్చలమిత్యభిప్రాయ కాబట్టి ఏం తేలిందంటే అన్యదపి అనుపత్తేహ నచ్చల మరో విషయం కూడా నువ్వు తెలుసుకో ఏమిటంటే అదేమిటంటే మేము నిన్ను మోసము చేశాము నిన్ను విషాణ విషాణవత అసంబంధ పత్రాజన్మ పితు అని శబ్దప్రయోగం చేసి గడుసుగా వాదించి మమ్మల్ని నువ్వు మోసం చేసావు గడుసుగా వాదించి మోసం చేసావు తప్పిస్తే మేము చెప్పిన దాంట్లో సత్యాన్ని మీ గడుసుతనం ముందు మేము వీగిపోయాని తప్పిస్తే సత్యం మా వద్ద ఉండనే ఉంది అని ఒక ఆర్గ్యుమెంట్ కాబట్టి ఇంతవరకు చేసిన చర్చని బట్టి మనకేం తెలిసిందంటే నీవు చెప్పినది ఏదీ పొసుగుటలేదు కనుక బీజము అనాది కుదరట్లేదు అంకురము అనాది అది కుదరట్లేదు బీజాంకుర సంతానం అనాది అది కుదరట్లేదు కనుక అనుపత్తేహే నచ్చలం మేము చెప్పినది యుక్తియుక్తంగా ఉంది తప్ప దాంట్లో ఛలము మోసము ఏది లేదు ఇభిప్రాయ నోకే సాధ్యసమో హేతు సాధ్యసిద్ధ సిద్ధినిమిత్తం ప్రయుజ్య ప్రమాణకుశలైరితర్థేతు దృష్టాంత అత్ర అభిప్రేతత్వాత్ ఈ శ్లోకంలో అది రెండో వాక్యం ముందు చెప్తున్నాను ఈ శ్లోకంలో హేతు అని ఉంది నాహి సాధ్యసమో హేతు సాత్ సిద్ధ సాధ్యస్య్యతే అక్కడ అంటే దృష్టాంతము హేతువు బలము హేతువు బలము పూర్వ శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చారే ఆ హేతువు కాదు దాని గురించి హేతువు అంటే దృష్టాంతము ఎందుకంటే గమకత్వాత్ సో ఇప్పుడు హేతు అంటే దృష్టాంతమైన అర్థం ఎలా చెప్పారంటే గమకత్వం వల్ల గమకత్వం అంటే పర్వతో వన్మాన్ పర్వతము వన్గలది కస్మాత్ ఎందువలన అదే ఇంకో రకంగా అడగచ్చు కస్మాద్ధేతో ఏ హేతుము వలన ధూమా ధూమము వలన ధూమం వల్ల వన్యని ఎలా చెప్తాం యథా మహానస మహానసములో ధూమము ఉండి వన్యముండి అదేవిధంగా అనే ఆ మహానసము అది దృష్టాంతముగా ఉపయోగించింది దృష్టాంతంగా ఉండి ఏమీ ప్రయోజనాన్ని చేకూరుస్తోంది తస్మాత్ కారణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఎత్ర వన్నిస్తత్ర ధూమ అని కాదు ఎత్ర ఎత్ర ధూమస్త తత్ర వన్ అనే వ్యాప్తి జ్ఞానము హేతువు ఆ వ్యాప్తి జ్ఞానాన్ని బట్టే పర్వతము వన్మాన్నని వీడు నిరూపించగలిగాడు ఆ వ్యాప్తి జ్ఞానం కలగటంలో దృష్టాంతము సహకరిస్తోంది కాబట్టి ఆ వ్యాప్తి జ్ఞానము వీడు పొందిట్లా దృష్టాంతము చేస్తోంది మహానస దృష్టాంతం మహానసం అంటే కిచెన్ కాబట్టి ఆ గమకత్వం ఉన్నది మహానసము నన్ను దృష్టాంతమున్నది ఆ కారణంగా దానికి హేతు అని పేరు పెట్టుకోవాలి అలాగే ఇక్కడ హేతు అంటే బీజాంకుర దృష్టాంతానికి హేతు మంచిది ఇప్పుడు లోకంలో సాధ్యసమైన హేతువు సాధ్య సిద్ధి ఎందు సిద్ధి నిమిత్తమై ప్రయోగింపబడదు అది మాట అలా చెప్తే మీకేమో ఏకోలా అనిపించవచ్చు ఇప్పుడు ఇంకా సెటిల్ కానిది మరొక సెటిల్ కాని దానిని సెటిల్ చేయటానికి దృష్టాంతంగా హేతువుగా వాడటము కుదరదండి తెలిసిందండి కాబట్టి ఎవళ్ళు ఎవరు మూర్ఖులు చేస్తారు అలాగా లోకంలో ఏదో గతానుగతికో లోక వేషాంధ ప్రపాత న్యాయంగా నడుస్తూ లోకం వేషాంధ ప్రపాతము అంటే గొర్రెల ఉంటుంది ఒక గొర్రె గోతులో దూకితే అన్ని పడ మొత్తం అది గోతులోకి దూకుతాయి గోతులోకి దూకడం వల్ల ఏమవుతుంది అది చూసుకోవు అలా దూకేస్తాయి ఈ దూకేయడంలో ఒక గొర్రె మీద ఒక గొర్రె పడిపోయి కొన్నింటి కాళ్ళు విరిగిపోతాయి కొన్ని ప్రాణాలను విడిచిపెట్టేస్తే అలా అవుతూ ఉంటుంది దాన్ని అంధప్ర అంధప్ర అంటే గొర్రెలు అంధ గుడ్డిగా ప్రపాత గోతులోకి దూకుతా అది న్యాయం అంధప్రపాత న్యాయం అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు అది తెలుగులో ఇంకో సామెత ఉంది కాబట్టి ఈ విధంగా అందరూ అదిగో అదిగో అంటే అదిగో అదిగో జ్యోతి అంటే అదిగో అదిగో జ్యోతిని ఒకడని ఒకడు తొక్కేసుకుని నూట ముప్పై జ్యోతి నీ మొహం జ్యోతి అక్కడ ఎవడో మంట వేసుకున్నాడు అర్థం చేసుకోవాలా అర్థం లేదా కదా అలాంటివి పెట్టుకునే మన హిందూ ధర్మానికి చెడ్డ పేరు వచ్చేట్లా చేయటం వెరీ అన్ఫార్చునేట్ ఇలా కాబట్టి మీకు ఒక్కటే సత్యం మీరు హిందూ ధర్మాన్ని మీరు నిలబెట్టాలి దాంతో సందేహం లేదు కానీ అసత్యాల బేసిస్ మీద నిలబెట్టడుపు అనుకోవటం అంత పొరపాటు అదే కనుకోవటం విల్ బెట్టర్ లి హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇలాంటి గిమ్మిక్లు మనకు అక్కర్లేదండి మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ఈశావాస్యమిదం సర్వం ఎత్తించే జగత్యాం జగత్ ఏనా త్యక్తేన భుంజీఠాహ మా గ్రధ కశ్య సిద్ధం ఒక్క శ్లోకం చాలు మహాత్మా గాంధీ ఏదైనా అప్పట్లో న్యూక్లియర్ అప్పుడే బాంబులు అవి వేసిన సందర్భంలో ఈ బాంబులు ఇలా పడిపోతూ ఉంటే ప్రాణ మొత్తం ప్రపంచమే లేకుండా అయిపోతుంది సకల ప్రాణులు నశిస్తాయి అని అటువంటి టాపిక్ ఏదో వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే మానవుల విజ్ఞానమంతా కూడా ఈ బాంబుల వల్ల నశించిపోయినా ఈ ఒక్క శ్లోకము మిగులు ఉంటే కొత్త ఉపనిషత్తు అంతా మిగలకపోయినా పర్లేదు పద్దెనిమిది శ్లోకాల ఉపనిషత్తు అది చిన్న ఉపనిషత్తు ఈ ఒక్క శ్లోకము మిగిలి ఉంటే మళ్ళీ మానవాళి తనకు కావలసిన విజ్ఞానాన్ని నిర్మించుకోగలుగుతుంది అని చెప్పారు ఈ ఒక్క శ్లోకం అబ్బా అంటే ఒక హైపోథిటికల్గా చెప్పారు అలా అయిపోతుందని అలా నిర్మించుకుంటారని కాదు అంటే అంత విలువైన శ్లోకం ఇది తేన చెక్తేన భుంజీఠా మా గ్రధ కశ్య సిద్ధం సో అది అలాంటి ఫౌండేషన్ మీద మీరు ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి కానీ గిమిక్స్ ఏమో పెట్టి ధర్మాన్ని నిలబెడతామంటే దట్ ఈజ్ నాట్ ఎ వెరీ వైజ్ స్టెప్ ఎనీవే కాబట్టి ఏదో అజ్ఞానం చేతను సామాన్య జనులు ఏదో ప్రపోట్లు చేస్తే చేస్తారు కానీ ప్రమాణకుశలునైన వారు ప్రమాణకుశులు అంటే తార్కులు వీళ్ళును ఎపిస్టిమాలజిస్ట్స్ అంట ఆ సత్యతత్వాన్ని విమర్శించటానికి మేము కొనుక్కున్నాము మేము దాంట్లో సమర్థులము అని ఎవరైతే గట్టిగా బలము చెప్తారో లైక్ సాంఖ్యులు వైశేషుకులు నయ్యాయులు ఇత్యాదులు వీళ్ళు ఈ విధంగా సాధ్యసమైన హేతు దృష్టాంతాన్ని మరో సాధ్యాన్ని సిద్ధింపచేయటంలో ఆ సిద్ధించటానికి హేతువుగా నిమిత్తంగా ప్రయోగింప భూనుట వాళ్ళ యొక్క అవివేకాన్నే సూచిస్తోంది ఇంకొక రహస్యము కార్యకారణ భావము జాగ్రత్తవస్థలో మాత్రమే అనుభవానికి వస్తుంది ఏమండి కార్యకారణ భావం అనుభవానికి రాదు కాబట్టి ఇప్పుడు జాగ్రత్త అవస్థ మాత్రమే ఫౌండేషన్గా బేసిస్గా తీసుకుని నీవు ని నిర్ధారించబోనుకుంటావా లేక జాగ్రత్త అవస్థ సుశుక్తి స్వప్నం మూడవస్థల్ని కూడా పరిగణనలోకి తీసుకుని తత్వాన్ని నిర్ధారిస్తావా మూడు తీసుకోవాలి లేకపోతే ఇన్కంప్లీట్ డేటమ్ అయిపోతుంది కాబట్టి సుశుప్త్యవస్థలో లేని కార్యకారణ భావము జాగ్రత్త వచ్చిందంటే ఎందువల్ల వచ్చింది అని అలాగ దాన్ని వ్యాఖ్యానం చేసుకుని ఏడిపేడవాళ్ళు కానీ కార్యకారణ భావమే సిద్ధాంతము అని ఎలా చెప్తాం అసలు అది కూడా గమనించాలి కదా కాలము కాలము సత్యము అంటాడు నువ్వు నిద్రపోయావు నిద్రావస్థ సత్యమా కదా నిద్రావస్థ యొక్క అనుభవము సత్యమా కదా అది కూడా అనుభవమే జాగ్రత్త అవస్థ అనుభవం ఎట్టిదో నిద్రావస్థ యొక్క అనుభవానికి పునాది నిద్రావస్థయే కాబట్టి నిద్రావస్థ కనుక తేడా వస్తే పాఠం చెప్పేది ఉండదు వినేది ఉండదు కనుక ఆ నిద్రావస్థలో తత్వమేమి నిద్రావస్థలో నేను ఉన్నాను ఏ రకంగా ఉన్నాను ఒకనొక సెల్ఫ్ కాన్షియస్ వ్యక్తిగా లేను కానీ ఉన్నాను తర్వాత మనస్సు చేత కల్పింపబడిన ద్వైత ప్రపంచంలో ఒక చిన్న భాగంగా అయితే లేను కానీ ఉన్నాను తర్వాత పూర్వజన్మలో కర్మ చేసి ఈ జన్మలో మనిషిగా పుట్టిన ఒక పది చిన్న లేను కానీ ఉన్నాను కాబట్టి నిద్రావస్థను కూడా పరిగణలోకి తీసుకోవాలి అదేమీ లేకుండగా జాగ్రత్త వ్యవస్థలో కార్యకారణ భావము దేశము కాలము అనుభవానికి వస్తున్నాయి కాబట్టి తత్వంలో సత్యంలో ఈ మూడు ఉండి తీరాలని ఇట్ డజంట్ గ్య సరిగ్గా లేదు ప్రకృతో హి దృష్టాంత హేతు ఇది ఇక్కడ అంటే భాష్యకారులు ఇక్కడ హేతు అనే పదానికి దృష్టాంతం అని అర్థం చెప్పి దాన్ని సమర్థించాలి కదా ఎందుకంటే అంతకుముందు గడిచిన ప్రతి శ్లోకంలోనూ హేతు అంటే కారణము ఫలం అంటే కార్యము అలా చెప్పి చెప్పి చెప్పి చెప్పి ఇక్కడికి వచ్చేప్పటికి హేతు అంటే దృష్టాంతము అని అలాగా ఇది ఎక్కడ కనపండి అలా సడన్ గా అర్థం మార్చారంటే సందర్భం బట్టి ఉంటుందప్ప ఇక్కడ సందర్భంలో హేతువు ఫలము సందర్భం కాది ఇది దృష్టాంతము దాష్టాంతికము సందర్భం ఇది ఈ శ్లోక సందర్భం కాబట్టి ఇక్కడ హేతు అంటే దృష్టాంతమని అర్థము అని అంతకుముందు అరణల శ్లోకాల్లో హేతు శబ్దానికి చెప్పిన అర్థం ఈ ఒక్క శ్లోకంలో చిన్న మార్పు వచ్చింది అక్కడ దానికోసం పాపం ఆయన అంత ఓపిగ్గా పాయింట్ అవుట్ చేస్తున్నాను ఎందుకంటే జనాలు అంతో సక్రమంగా ఉన్నప్పుడే తప్పుదారి పట్టేస్తారు అని చేత కొంచెం ఒకటి రెండుసార్లు హెచ్చరిక చేస్తూ ఉండటం కూడా మంచిదే పూర్వాపర పరిజ్ఞానం అజాతే పరిదీపకం జాయమానాధి ధర్మాత్ నేను తప్పు చెప్పాను పూర్వాపరాపరిజ్ఞానం అది పూర్వాపర పరిజ్ఞానం కాదు పూర్వాపర అపరిజ్ఞానం అందు తలకిందులుగా చెప్పకూడదు కదా అజా పరిరీపకం జాయమానాధివై ధర్మాత్ కథం పూర్వన్న గృహ్యతే కథం బుద్ధై అజాతి పరిదీపిత్యాహా ఈ బుద్ధులు అజాతిని ప్రకాశింపజేసినారు ఈ బుద్ధులు అందరూ కలిసి బుద్ధులు అంటే పండితులు పండితులు కూడా కాదు పండితం మంజులు వీళ్ళందరూ కలిసి అజాతిని అజాతి అంటే పుట్టుకనేది లేదు అజాత వీళ్ళు చక్కగా ప్రకాశింపజేస్తున్నారు అని చెప్పారు ఇంతకుముందు ఇంతకు ముందు శ్లోకంలో ఏం హి సర్వథా బుద్ధై అజాతి పరిదీపిత పంతొమ్మిదో శ్లోకంలో చెప్పారు అదాగండి అని ప్రశ్న ఎందుకంటే సాంఖ్యులు కానీ వైశేషకులు కానీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది అసత్తు పుట్టిందా సత్తు పుట్టిందా అని వాళ్ళు పుట్టుకుని గురించి చెప్పడానికి ఊనుకుని అజాతిని ప్రకాశింపజేసుకున్నారంటున్నారు ఏమిటి అని ప్రశ్న ఇదిగో అంటే వినాయకం ప్రకూర్వాణ విషయామాస వానరమ్మని వినాయకుడు బొమ్మ చేద్దామని ఆరంభం చేసి కోతి బొమ్మ చేసినాడు ఆ విధంగా పుట్టుకని నిర్ధారింపబూనుకుని పుట్టుకనేది లేది అని లేదు అని వీళ్ళు నిర్ధారిస్తున్నారు వాళ్ళు అంత తెలివిగా ఆర్గ్యూ చేస్తున్నారనమాట వాళ్ళు ఏది నిర్ధారింపూనుకున్నారో దానికి తల్లకిందులు నిర్ధారణ మనకి వస్తుంది ఇప్పుడు పార్లమెంట్లో ఒకడు అంటాడు మనందరం కలిసి దేశం యొక్క సమగ్రతకి కృషి చేయాలి అని మొదలు ఏమండి ఆ తర్వాత వాడు మాట్లాడే ప్రతి మాట కూడా దేశ సమగ్రతకి భంగకరంగానే ఉంటాడు మనందరం కలిసి ఉండాలి అంటాడు ఆ తర్వాత మాట్లాడే ప్రతి మాట ఆ బేసిక్ ఫౌండేషన్కి ఆపోజిట్ ఉంటుంది దేశంలో కరప్షన్ ఉండకూడదు అని ఉపన్యాసం మొదలుపెడతారు ప్రారంభం అదే ఉపన్యాసం ఆ తర్వాత చెప్పి ప్రతి మాట కూడా కరప్షన్కి అనుకూలంగానే ఉంది కరప్ట్ పర్సన్ అరెస్ట్ చేయకూడదు వాడిని ఏమీ అనకూడదు ఏమో ఏదో దృష్టాంతం చెప్పాను డోంట్ ది పాయింట్ ఈజ్ వీళ్ళు జాతిని నిరూపించటానికి పూనుకుని అజాతని ప్రకాశింపజేస్తున్నారు అంటు అది అది ఎలాగండి అంటే ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు పూర్వాపర పరిజ్ఞానం ఉందా వీళ్ళకి పూర్వము అంటే కారణము ముందుండేది కారణము తర్వాత వచ్చేది కార్యం ఇప్పుడు దేహము కర్మ దీంట్లో ఏది ముందు ఏది వెనక నిర్ధారణ చేసి చెప్పు చెప్పగలవా దేహము ముంద అయితే దాన్ని కారణం చేసేద్దాం కర్మం ముందా పోని దాన్ని కారణం చేద్దాం నువ్వు అలాగేమన్నా వ్యవస్థ చేసి చెప్పగలవా అబ్బే మా వల్ల కాదు పూర్వ అపర పరిజ్ఞానం ఎప్పుడైతే వాడికి లేదో అప్పుడు కారణకార్య సంబంధమే నిలబడదు కారణకార్య సంబంధము లేదు అంటే పుట్టుక అనేది లేదు ఇప్పుడు చూడండి దేహము నేను అవ్వాలి ఈ దేహము నేనవ్వాలి ఈ దేహము నేనైతే ఈ దేహము నుండి ప్రకటమైన మరో దేహానికి ఈ దేహానికి మధ్య సంబంధం ఉంటుంది ఏమిటా సంబంధము కారణకార్య రూపమైన సంబంధం ఆ సంబంధంలోనే ఆ దేహము పుట్టుక అనేది కూడా ఇన్వాల్వ్ ఇవిడి ఉంటుంది ఎందుకంటే పుడితే కార్యకారణ సంబంధం కుదరదు ఏదో ఒకటి పుట్టాలి పుడితే పుట్టుక అనేది సిద్ధిస్తే దేని నుండి పుట్టాను అది సెటిల్ అవుతుంది అది సెటిల్ అయితే ఈ పుట్టింది కార్యం దేని నుండి పుట్టిందో అది కారణం అవుతుంది అసలు పుట్టుక సిద్ధించాలి అంటే ముందు వెనుకల యొక్క క్రమం స్పష్టంగా ఉండాలి ముందు వెనుకల క్రమమే వీడికి స్థిరత్వం లేకపోతే పూర్వ అపర పరిజ్ఞానమే లేకపోతే వీడు జాతిని నిరూపించినట్టు అవుతుందా అజాతిని నిరూపించినట్టు అవుతుందా అజాతినే నిరూపించినట్టు అవుతుంది ఎందుకంటే కార్యకారణ భావాన్ని నిశ్చయించడానికి పూర్వాపర పరిజ్ఞానము అత్యావశ్యకము ఎందుకంటే నియత పూర్వవృత్తి కారణం దేనికి ముందు తప్పనిసరిగా ఏది ఉంటుందో అది దానికి కారణము కుండకి ముందు ఏముంది తప్పనిసరిగా ఉండాలి కుండకి ముందు తప్పనిసరిగా ఉండాలి మట్టి ఇప్పుడు ఒక చోట కుండ తయారు చేశారు ఆ కుండ తయారు చేయడానికి ముందు అక్కడ గాడిది ఉంది కాబట్టి కుండకి గాడిద హేతువు అని చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడ కుండ తయారు చేయడానికి గాడిద ఉన్నప్పటికీ అక్కడ కూడా కుండ తయారైంది అక్కడ గాడిది లేదు కాబట్టి కుండకి గాడిగా హేతువు కాదు ఇక్కడ అక్కడ సర్వత్ర ఇప్పుడు అప్పుడు అన్ని కాలాలలో కుండకి ముందు ఖచ్చితంగా ఉండి తీరిది ఏది అంటే మట్టి అది కారణమవుతుంది నియత పూర్వవృత్తి కారణం దాన్ని బట్టి కార్యం అపరవృత్తి కారణం ఇటువంటి పూర్వాపర పూర్వాపరాలు ఉన్నప్పుడే కార్యకార్యభావం సిద్ధిస్తుంది పూర్వాపర పరిజ్ఞానమే లుప్తమైపోతే ఇక కారణకార్యభావమే సిద్ధించదు అంటే అర్థం జాతి పుట్టుక సిద్ధించదు ఆ జాతియే నిర్ధారింపబడుతుంది తర్వాత ఇప్పుడు పుడుతోంది అను అంటాం పుడుతోంది జాయమానాత్ పుడుతోంది అని ప్రయోగం చేశారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పుడుతోంది అనే స్టేట్మెంట్ మీరు ఇచ్చినప్పుడు ఈ పుట్టిదానికి ముందు ఏదో ఒకటి ఉన్నదా గుర్తించి తెలుసుకుని పుడుతోంది అనే స్టేట్మెంట్ ఇచ్చారా లేక దీనికి ముందు ఏముందో అదేమో తెలియకుండానే పుడుతోంది అనే స్టేట్మెంట్ ఇచ్చారా ముందు ఏముందో తెలియాలి అప్పుడు మాత్రమే పుడుతోంది అనే మాట కుదురుతుంది లేకపోతే ఇప్పుడు అంకురము పుట్టుతున్నది అన్నప్పుడు బీజ్ఞానం ఉన్నవాడు చెప్పగలుగుతాడా బీజ జ్ఞానం లేనివాడు చెప్తాడామాట బీజము యొక్క జ్ఞానం ఉన్నవాడే బీజము నుంచి అవగలం పులుతోంది ఇక్కడ లేకపోతే చెప్పలేడు కాబట్టి ఫలానాది పుట్టుచున్నది అని మీరు అనాలి అంటే దానికి పూర్వముందున్న దానిని మీరు తెలుసుకుని ఇది పుట్టుచున్నది అని చెప్పాలి ఆ విధంగా మీరు చెప్పలేకపోయారు కాబట్టి దేహము పుట్టుచున్నది అన్నప్పుడు దేని నుండి ఈ దేహము పుట్టుతున్నదియో దానిని గ్రహించి అంటే తెలుసుకుని అంటే ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ అనుమాన ప్రమాణం చేత కానీ దాన్ని నిర్ధారితంగా తెలుసుకుని ఎస్ అదిగో మాకు తెలిసింది అదిగో అది కారణము దాని నుంచి ఇది పుడుతోంది అని చెప్పాలి మీరు అలా చెప్పగలరా వీడు నేను పుట్టుచు పుట్టాను ఓకే నేను పుట్టుచున్నాను అనే అనుభవం నీకుందా ఏ క్షణంలో నీవు పుట్టేవో వర్తమానంలో పుట్టేవు కదా ఆ వర్తమాన క్షణానుభవం నీకుందా లేదు ఆ వర్తమాన క్షేను పుట్టుతున్నాను అనుభవం ఉండాలి ఆ అనుభవం ఎప్పుడు ఉంటుందో తెలిసిన కారణ జ్ఞానం లేకుండా సత్పూర్వర్తి కారణ జ్ఞానం లేకుండా నేను పుట్టుతున్నాను అనుభవం ఉండదు నేను పుట్టుచున్నాను అనే అనుభవం ఉండాలి అంటే నేను తెలియాలి ఆ పుట్టుచున్నాను అనే ఆ ప్రాసెస్సు తెలియాలి ఎక్కడ నుండి పుట్టుతున్నాను ఏ కారణము నుండి నేను పుట్టుతున్నాను అనే కారణము యొక్క పరిజ్ఞానం కూడా ఉండాలి కారణ పరిజ్ఞానం లేదే పుట్టుచున్నాను మాట కుదరదండి పుట్టడం అంటే కారణం నుంచి పుట్టి కార్యము పుట్టుచున్నాను అంటే కారణ కార్యభావం తెలుసు ఉండాలి ఎవడైనా మునగాడు వచ్చి పుట్టుతను నిర్ధారించమన్నా ఎలా నిర్ధారిస్తాడని ఎలా నిర్ధారిస్తాడు ఎంతసేపటికి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అన్నమే తప్ప అది ఎలా కుదురుతుంది అలా కుదరదు సో లోకంలో ఇలాంటి అభిప్రాయాలు చాలా ఉంటాయి ఒక ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్న ఏమిటంటే ఏమండి ఆ ఫోటో నుంచి చపాతీ పుట్టింది అది ఎలా పుట్టింది అని అడుగుతాను అంటే అరే నీకు ఎలా తెలుసు పుట్టిందని నువ్వు చూస్తుండగా చపాతీ పుట్టుటను నువ్వు చూసావా చపాతీ పుట్టుటాన్ని చూడడము అంటే చపాతీ దేని నుండి ఏ కాలములో దేని నుండి పుడుతోందో దానిని కూడా చూసినప్పుడు మాత్రమే చపాతీ పుడుతోంది అని నువ్వు చెప్పగలుగుతావు నువ్వు లేదు మరి అలాగే నువ్వు ఎందుకు ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు అంటే వాళ్ళు ఎవరో చెప్పారు అది ఏమి ప్రశ్నది వాళ్ళెవరో చెప్పారంటే హియర్సే అవుతుంది కానీ అది ఒక చర్చించదగ్గ విషయమే కాదు అసలు కాబట్టి నేను పుట్టాను అన్నప్పుడు నీవు ఏ తత్వం నుంచి నేను పుట్టాను అని నువ్వు అంటున్నావో ఏ ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకుని నేను పుట్టానంటున్నావా జాయమానాధి వై కథం పూర్వన్న గృహ్యతే దేని నుంచి పుట్టాను అని అంటున్నావో ఏ కర్మ నుంచి నేను పుట్టాను కర్మ కారణంగా నేను పుట్టాను ఆ కర్మ నువ్వు తెలుసుకుంటూ ఇదిగో ఈ కర్మ నుంచి ఈ నేను పుట్టుతున్నాను ఈ కర్మ కారణంగా ఈ నేను పుట్టుతున్నాను అని అనుభవం ఉందా మరి లేనప్పుడు పోనీ అలాంటి అనుభవం అలవాటు ఎవడైనా ఉన్నాడా కేవలము యథానుగతికోలోక అందరూ ఒక రకంగా అనుకోవడానికి అలవాటుకుని ఉంటారు అంత గురించి వేరే ఏమీ లేదు అందరూ ఓ రకంగా అనుకోవడానికి అలవాటు పడి ఉంటారు ఓ ఫిలాసఫర్ ఏ ఉన్నాడంటే మీరు రోడ్డు మొన్న నడిచేప్పుడు పక్కన కట్టె చిన్న కట్టె పుల్ల పడి ఉంటుంది మీరు అది తీసుకురండి అది చేయండి మీరు ఆ కట్టె పుల్లని పికప్ చేయగానే ఏమిటి కట్టె పుల్లని ఎందుకు పికప్ చేస్తున్నాడు ఈ నా చూడడానికి వేషం తీస్తే చదువుకున్న వాళ్ళే ఉన్నాడే కట్టె పుల్లను ఎందుకు పికప్ చేశాడబ్బా అని అప్పుడే ఇద్దరు ముగ్గురికి డౌట్ వస్తుంది అనుకుంటారు దాన్ని జాగ్రత్తగా మీరు కండువా పెట్టి శుభ్రంగా క్లీన్ చేయండి అప్పుడు ఇంకో ఇద్దరు ముగ్గురు ఏమనుకుంటారంటే ఈ కట్టిపొలని నేను ఇలా క్లీన్ చేస్తున్నాడు ఎందుకో అని వాళ్ళ దగ్గర ఆ తర్వాత జాగ్రత్తగా ఆ కట్టిపొలను తీసుకొచ్చి ఇంట్లో ఇక్కడ పెట్టండి దీని మీద పెట్టండి ఒక వ్యక్తైన వస్తాను రోజు దాని మీద మీరు పువ్వులు పెడుతూ ఉండండి ఒక్క నెల రోజులు మీరు ఆ పనిచేయండి ఆ కట్టిపొల మీద ఏమండి అంతే మీరు సమాజంలో కట్టెకుల్ల పూజ అనే ఒక కొత్త కొత్త పూజా విధానాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయచ్చు ఏమండి దానికప్పుడు ఒక దేవాలయాన్ని కట్టచ్చు ఓ దేవాలయాన్ని కొంచెం సంస్కృతం చదువుకున్న వాడిని ఆశ్రయిస్తే అష్టోత్తర శతనామావళి సహస్రానికి కంగారులేదు అష్టోత్తర శతనామావళి సుప్రభాతం అంటే ఈ కట్టిపుల్ల దేవుడు నిద్రలేపాలి మనం ఆయన నిద్రలేస్తాడు సుప్రభాతము తర్వాత శరణాగత స్తోత్రము ఇలాంటివివో మూడో నాలుగు ఆయన రాసిస్తాడు కవచము కట్టిపుల్ల దేవ కవచము అని ఒక కవచము భుజములను కట్టిపుల్ల దేవుడు రక్షించుగాక శిరస్సును ఈ దేవుడు రక్షించుగాక పాదములను ఆ దేవుడు రక్షించుగాక అంటే ఒక కవచము తర్వాత ఇవన్నీ రాసిస్తాడు అక్కడ తోటే అది ఆడదు అది ఇంకా దాని మీద బ్రహ్మోత్సవం అనేది మరో మరో కాబట్టి లోకల్లో ఏదో పద్ధతిలో నడుస్తూ ఉంటుంది తత్వాన్ని తెలుసుకుని నిర్ధారించేదే ఉంటుంది జాయం వెంకటేశ్వర స్వామి శ్రవణా నక్షత్రం నాడు పుట్టాడు ఏమిటి అసలు వెంకటేశ్వర స్వామిని పుట్టడం ఏమిటి అజహ అమరహ అనేది తెలుసుకోవాలి కదా కాదండి సతోహి మాయయా జన్మ అంటే మాయ చేతను పుట్టినాడు మాయనగానేమి అని వీడు కనుక విచారం చేస్తే ఆ విచారణలో వాడికి ఫైనల్గా ఏం తెలుస్తుందో తెలుసునా జన్మ అనేది లేదు అని తెలుసు కాబట్టి జన్మ వెంకటేశ్వర స్వామికి లేదు నాకు లేదు అని తెలుస్తుంది నాకు వెంకటేశ్వర స్వామికి అభేదము అని కూడా తెలుస్తుంది చాలా తెలుస్తుంది సరైన దారిలో అడుగులు వేస్తే చాలా తెలుస్తుంది ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా మొట్టమొదట్లోనే వీడు ఫస్ట్ స్టెప్పే రాంగ్ స్టెప్ వేస్తాడు ఇంకా బ్రతుకంతా రాంగ్ స్టెప్సే ఒక్క స్టెప్ కూడా కరెక్ట్గా ఉంది చపాతీ బాబా ఫోటో నుంచి చపాతీ పుట్టిందన్నవాడు వాడేం తెలుసుకుంటాడండి వాడు తలకాయి వాడు ఏం తెలుసుకోగలుగుతాడండి వాడే అర్థం చేసుకుంటాడు వాడి వల్ల వాడికే ఉపకారం ఉంటుంది ఇతరులకే ఉపకారం ఉంటుంది ఏమన్నా ఉంటుందండి కాబట్టి జాయమానాధివై పూర్వాత్ ధర్మాత్ కథం పూర్వం నగృహ్యత ధర్మము జీవుడు పుట్టాడు అను పుట్టుచున్నాడు అని అంటున్నావు కానీ పూర్వము నీకు కారణము నీకు తెలియకుండా ఎలా కారణం తెలియనప్పుడు పుట్టుతున్నాడు అని ఎందుకు అంటున్నావు అంచేతనే మాండూక్యోపనిషత్తు పదేళ్ల తర్వాత చెప్పడం ఇందుకోసమే ఎదే తద్ధేతుఫల పూర్వాపర అపరిజ్ఞానం తచ్చైతత్ పరిదీపకం అవబోధకమిర్థ ఈ హేతుఫలముల యొక్క పూర్వ అపర అపరిజ్ఞానం ఇది పూర్వము ఇది అపరము హేతు అంటే కర్మ ధర్మాధర్మాది కర్మ పూర్వము దేహము అపారము తరువాతిది అపరము అంటే ఈ రకమైన పరిజ్ఞానం ఎప్పుడైతే లేదో మనం చూసాం ఆ విషయం దాన్ని అజాతే పరిదీపకం అవబోధకం వాడి తెలుసుకోలేకపోవడం వారు నిర్ధారణ చేయలేకపోవడం వల్ల అజాతి మనకి స్పష్టమైపోయింది నియతే పరియే నిర్ధారితే జాతి సిద్ధ్యతి ఆనందగిరి అంటున్నారు ఇది పూర్వము ఇది అపరము అని ఖచ్చితంగా కనుక మీరు నిర్ధారించగలిగినప్పుడే పుట్టుక అనేది సిద్ధిస్తుంది మీరు అదే నిర్ధారించకపోతే పుట్టుక సిద్ధించదు